హరిషితమైన దేవ ప్రేమ నమ్మకమైన రాజా నీకేమీ వందనాలు ప్రభా ప్రభా యొక్క దినా నా ప్రేమించి రక్షించినందుకు అందనాలు ప్రభా ఈ యొక్క దినాన్ని చూడకి ఎంతో నాశించిపోతున్నారు ప్రభా ఈ యొక్క దినాన్ని మాకు ఇచ్చినందుకు అందనాలు తండ్రి మళ్ళీ నీ యొక్క సన్నిధిలోకి మేము వచ్చినందుకు వచ్చినాం ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పాటల ద్వారా మేము పొందండి మా జ్ఞానాన్ని వివేకంగా ఇచ్చేయండి ప్రభావ విన్న వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా ప్రభా మరుదేలా గ్రహించుకొని నడుచుకోవడానికి సహాయం చేయమని నజరైన స్పర్శతనాంలో అడుగుతాం తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ నిజరాత్ సిస్టర్ థ్యాంక్ యూ భారతదేశం అంతా ఆత్మ కది భారతదేశమంతా గ్ని పండుచున్నది భారతదేశమంతా ఆత్మ కురియుచున్నది భారతదేశమంతా ఆగ్ని పండుచున్నది ఉజీవాజ్వాలలు ప్రవహించు చున్నవి ఉ జీవాజ్వాలలు ప్రవహించు to Navi Parishudatmudu Sanchari Chutnadu Parishudatmudu Sanchari nchu chunnadu Halleluya, halleluya Halleluya, halleluya Halleluya, halleluya Halleluya, halleluya Bharata desha mantha Khatma kuryu chunnadin Bharata desha mantha మండుచున్నది నూరు కోట్ల ప్రజలు మొకాలు ఉండెదరు వంద కోట్ల ప్రజలు క్రీసుని ఒప్పుకుందరు నూరు కోట్ల ప్రజలు మొఖాలు ఉండెదరు వంద కోట్ల ప్రజలు గ్రీసుని ఒప్పుకుందురు భారతదేశమంతా పరిశుద్ధుల దేశమే భారతదేశమంతా విశ్వసుల దేశమే భారతదేశమంతా పరిశుద్ధుల దేశమే భారతదేశమంతా విశ్వసుల దేశమే అల్లెల్లు హల్లేలుయా అల్లెల్లు హల్లే అల్లెయ హల్లేలు అల్లెల్ హల్లే భారతదేశమంతా ఆత్మ కురుచున్నది భారతదేశమంతా ఆజ్ఞి మండుచున్నది తాను సింహాసనం పడద్రోయాబాడును దేవుణ్ణి సింహాసనం స్థాపించబాడును సాను సింహాసనం పడద్రోయాబాడును దేవుణ్ణి సింహాసనం స్థాపించబాడును Sathanu Shethulu, Niluvela Koolunum. Devunni Rajaamu, Mana Indiaaloo Kattavadunum. Sathanu Shethulu, Niluvela Koolunum. Devunni Rajaamu, మన ఇండియాల్లో కట్టబడును అల్లెల్లు హల్లేలుయా అల్లెలు యా హల్లేలుయా అల్లెల్లు హల్లేలుయా అల్లెల్లు హల్లేలుయా భారత దేశమంతా గ్ని మండుచున్నది ఉజ్జీవా జ్వాలలు ప్రవహించుచున్నవి ఉజ్జీవా జ్వాలలు ప్రవహించుచున్నవి పరిశుద్ధాత్ముడు సంచరించుచున్నడు పరిశుద్ధాత్ముడు సంచరించు చున్నడు అల్లెల్లు యా హల్లేలుయా అల్లెల్లు యా హల్లేలుయా అల్లెల్లు యా హల్లేలుయా అల్లెల్లు యా హల్లేలుయా భారతదేశమంతా ఆత్మ కురుచున్నది భారతదేశమంతా ఆగ్ని మండుచున్నది సిస్టర్వప్రభ పరస దేవానికి శోతం ఈ ధన్యత మాకు ఇచ్చిన నీ కేశ్వరనికి శుతం నా దేవానికి మీ క్రిపలు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయల్ నా పరసుల దేవ బలవంతుడ ఆచలో ఆలోచన నా దేవానికి మీ ఆలోచన నడిపించని మా ఆలోచన కొట్టని మా తొలగించి దేవాజీ దేవా మహాత్మా జీవం శరీరంలో మీరు వెళ్ళమని ప్రార్థిస్తూ నా దేవా ప్రభా నా దీవానికి శ్రోత మేసు ప్రభా ఈ వాక్యం ధ్యానం చేస్తుంది కనుక మీరే మాతో మీరు మాట్లాడి నాతో మాట్లాడి ఇలాగల గ్రహించగల ఆ మనుషు మీకు దీసు కలిగిన మనుసు దని జీవజలంతో నింపి ఈ వాక్యం ధ్యానం చేస్తుంది ఎట్లా ధ్యానం చేయాలా మాకు బయలుపరిచి మీరే నేర్పించి సాయి కాలంలో నడిపించి ప్రతి సైతాన్ నాటకాలు చీక నాటకాలు కొట్టే నేస్తున్నాం ప్రసాద్ అమీన్ మన ది ఉన్నడా సార్ ఇక్కడ మార్చు వార్త పదారు పదారు చూసాం ఫస్ట్ అందుకు సీమం మార్చు వార్త పదారు పదారు నమ్మిత్వం పొందినవాడు రక్షింపబడును చాలా ఇక్కడ చూస్తే నమ్మి నమ్మల ప్లీజ్ నా కోసం చచ్చిపోయి సెలైసీ బాప్సం పొంతే నువ్వు రక్షణ నీకు రక్షణ అంట ఇక్కడ చెప్తుంది శిక్ష విధింపబడును అలా నమ్మిన వారికి శిక్ష విధింపు మనకు తెలుసు ఆ శిక్ష ఏంది తీర్పు అని మనకు తెలుసు నమ్మిన వారి ఈ సూచక క్రియలు కనబడును ఈ సూచన కలవ నమ్మిన వలన ఈ సూచక క్రియ కలవను నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు చాలా ఇంకా యుసే ను ఎప్పుడు నమ్మి బాప్సం పొందుతు నీ నీ నీకు ఏమున్నది ఒక పోరాటం ఉంది యుద్ధం ఉంది నీకు చెప్పాలంటే ఎప్పుడు నువ్వు బాప్సం తీసుకున్నాడు అప్పటి నుంచి నీకేముంది పోరాటం ఉంది అంటే నువ్వు ఎవరితో యుద్ధం చేస్తున్నావు అంట దయ్యంని ఎలగొట్టాలంట దయ్యంని ఎలగొట్టడం కొత్త భాషలు మాట్లాడంటే మనకు తెలుసు అయితే ఇది మన ప్రభు శిష్యులతో చెప్తుండే ఇక్కడ చూస్తే అయితే పాత నియమంలో చూస్తే మనం శరీరంగా యుద్ధం ఉండే పాత నియమంలో శత్రు మన కంటికు కనబడుతుండే శత్రు మన తెలుసు అయితే పాత నియమం ఒక భక్తుడి కోసం ఈరోజు ధ్యానం చేసాం మనం సంఖ్యా కా సంఖ్యా ఒక భక్తుడు మనం మీ భూలోకంలో ఉన్నక మనం బిడుద పొందాలా బూడకుండా ఉన్నప్పుడు మనం ఈ బ్యూర్జు పొందాల మంచి పేరు పొందాలని థర్టీన్ చాప్టర్ సంఖ్యాకాండం లంబర్స్ అంటారు సంఖ్యాకాండర్టీన్ చాప్టర్ ఫస్ట్లా సెలవిచ్చను అలాహోవా మోసే అని తన దాస్ కు ఇలాగ నేను ఇస్రాయేలీలకు ఇచ్చుతున్నాను కానను దేశమును అలాయా చూస్తే పాత నిమ్ మంచి దేశం కానం దేశం మన పర్లోకి సాగం పాల దేశం అయితే ఇజ్రాయేళ్లకు నేనేమి ఏమేమి చెప్తున్న మోస మోసతో ఏం చదివిస్తున్న చూసాం కానం దేశం నేను ఇచ్చితున్నాను సంచరించి చూచుటకు నువ్వు మనుషులను పంపము అలా సంచరించి మనుషులకు పంపము అలా లియా సంచరించి కొందరు మనుషులకు నువ్వు అని చెప్తున్నారు ఇక్కడ వారి పితరుల గోత్రములలో వారి పితరుల గోత్రంలో ముక్కులు ఒక్కొక్క మనుషుని మీరు పంపవాలను అలా ముక్కుల్ని వాళ్ళకు ఒక్కొక్కరు ఏర్పరచుకొని పంపవాలను చెప్పినారు అయితే ఇక్కడ చూస్తే మనం సెవెంటీన్ చూసాం ఇక్కడ దేశంలో సంచరించే చూచుటకు మూషే కానం దేశం సంచరించుటకు వారిని పంపినప్పుడు మాని పంపినప్పుడు వారితో ఇట్లా నేను వారితో ఇట్లా నేను మీరు ధైర్యము తెచ్చుకొని అలా ఏం తెచ్చుకోవాలంట మీరు ధైర్యం తెచ్చుకోవాలా మీరు ధైర్యం మోసం ముందైనా చెప్పి మీరు ధైర్యం తెచ్చుకోండి మీకు దాని దక్షిణ దిక్కున ప్రవేశించి దక్ష దీక్షను ప్రవేశించి కొండ ఎక్కి కొండ ఎక్కి దేశము ఎట్టిదో ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో దాని నుంచి జనం బలం గలదో బలం లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో కొంచెమైనదో విస్తారమేదో వారు నివసించి భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో ఆ నివస మంచి మంచి భూమిదో చెడ్డదో ఇవన్నీ మోసం చదివిస్తున్నాడు మీరు చూసి రండి వారు నివసించి పట్టణములు ఎట్టివో ఆ నివసించి పట్టణం ఎట్టిదో వారు గుడారములలో నివసించుదారు హోటలలో నివసించుదారు ఆ భూమి సారమైనదో నిస్సారమైనదోదో నిస్సారమేదో దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను కనిపెట్టవలను కనిపెట్టి మంచిగా జూడి రావాలను మరియు మీరు ఆ దేశపు పండల్లో కొన్ని తీసుకొని రండని చెప్పను మీరు పోయినా కానీ చూసినా కొన్ని పళ్ళు తీసుకురావాలి అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలము కాబట్టి వారు వెళ్ళి కాబట్టి అరణ్యము మొదలుకొని అలా మొదలుకొని ఆమాత్తుకు పో మార్గముగా ఆమాత్ పో మార్గముగా రెహోబు వరకు దేశ సంచారము చేసి చూచరి చూచిరియా వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి దక్షిణ దిక్కున ప్రయాణం చేసి వచ్చి వచ్చి వచ్చరి. ఫైవ్ చదువు ప్రే ట్వంటీ ఫైవ్ వచ్చాం దినములు ఆ దేశమున సంచరించి చూసి తిరిగి వచ్చి ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని దినాలైందా నలభై దినాలైందంట పూర్తిగా సంచరించి చూసి వచ్చిరి అంట తిరిగి వచ్చింది మోసే ఏం చెప్పిండో ఆగ్ఞాప్రకరగా వారు వెళ్ళి చూసి మళ్ళా తిరిగి వచ్చిరి అయితే చూద్దాం ఇక్కడ ఇక్కడ వాక్యం గమనిస్తే చూడాలా ఇక్కడ చూడాలి అవిశ్వాసం ఉన్నాడు కొన్ని విశ్వాసం ఎట్లుందా ఇక్కడ చూద్దాం ఇక్కడ చూస్తే కొన్ని దేవుని కార్యం చేసుకుంటారు అవిశ్వాసం ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ చూస్తాం అట్లు వారు వెళ్ళి అట్లు వారు వెళ్ళి కారాను అరణ్యమందలి కారాను అరణ్యమంది ఆదేశంలో ఉన్న ఆదేశం మోషే అగరోల యొద్దకు మోషే అరణుల దగ్గరకు ఇస్రాయేలీ సర్వ సమాజమునొద్దకును వచ్చి అలా ఇజ్రాయేల్ సర్వ సమాజం దగ్గరకు వారు వచ్చేది అంతా చూసి వచ్చింది అక్కడ చూసే సర్వ సమాజంలో వచ్చింది ముఖ్యులు ఏం చేస్తుండ్రు వాళ్ళు చూసి దానింట మన కాలేబు మన అక్కడికి పోయి మనం చూస్తున్నాం ఇక్కడ వారికి ఆ సర్వ సమాజమునకును వారికి నీ వారు సార్ సమాజములకు నువ్వు సమాచారము తెలియజెప్పి సమాచారం తెలియజేసి ఆ దేశపు పండ్లను వారికి చూపించరి ఆ దేశం పండ్లు వాళ్ళకి చెప్పిరి వారు అతనికి తెలియబరచినదేమనగా వాళ్ళకి తెలియపెచ్చినవి అనగా నువ్వు పంపిన దేశమునకు వెళ్ళి తిని మోసే చెప్తున్న నువ్వు పంపిన దేశం వెళ్ళి తిని అది పాలు తేనెలు ప్రవహించు దేశమే పాలు పెరుగు దేశమే దాని పండ్లు ఇవి ఈ పండ్లు ఇవి అని చూపిస్తుంటారు అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు ఆ దేశంలో నివసించే ఎట్లా కనిపించినట్ట బలవంతులు కనిపించిన అంట ఎట్లా కనిపించినట్ట చాలా బలవంతులు అంట మనం అనుకుంటే బలవంతులంటే మనం చూసే మన ఫిలిప్స్ ఒక ముఖ్యులు ఉండేవి కదా మనకు చూస్తున్నాం ఫిల్ప్లూ ముఖ్యలు ఎవరు గొల్లది కదా మన ఫీఫ్లు ముఖ్యులు గొల్ల్యాది చాలా బలంగా ఉండేది శరీరంగా ఐడిగా ఉండే అయితే ఇలా వాళ్ళ బలంని చూసినట్ట వాళ్ళ కండని చూసి చూసి వచ్చి చెప్తున్నారు వాళ్ళు చాలా బలవంతురని మోసేతో ఇల్లు చెప్తున్నారు వారి పట్టణములు ప్రాకారము గలవి వాళ్ళ పట్టణము ప్రాకారం గలవి అవి మిక్కిలి గొప్పవి అది మిక్కిలి గొప్పది అక్కడ అనాకీలను చూచితుంది మేము అనాకలను చూసిది అమలేకిల దక్షిణ దేశములో నివసిస్తున్నారు దశంలో వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళు హిత్యులు ఇబిసీయులు అమోరీల కొండ దేశంలో నివసిస్తున్నారు వాళ్ళందరూ కళ్ళు నివసిచ్చిన వాళ్ళు కొండ దేశంలో నివసిస్తున్నారు వాళ్ళు మేము చూసిలు సముద్రము నొద్దన యోర్దాను నది ప్రాంతములలోనూ నివసించుతున్నారని చెప్పి చెప్పి కాలేబు మోస ఎదుట జనులను కాలేబు తన మోసేస జనమును నిమ్మల పరిచి నిమ్మల పరిచి మంచిగా నిమ్మల పరిచిదము మనము నిశ్చయముగా వెళ్ళుదాము నిశ్చయంగా మనం ఎదుదాం అని కాలేపు చెప్తున్నాడు కాలేపు అంటే నిశ్చయంగా మనం ఎదుదాం వీళ్ళేం చేస్తుండ్రు ఆ దాన్ని చూసి వాళ్ళ ధరపడి ఏం చూస్తుండటాన్ని స్వాధీనపరుచుకుందము దాన్ని మనం స్వాధీనంగా పరుచుకోవడం అలాలు ఇయ్యా దాన్ని మనం స్వాధీనంగా పరచుకోని కాలేపు చెప్తుండ అక్కడ మోసము కదా దాన్ని జయించుటకును మనకు శక్తి చాలునో అలాలు దాని శక్తి మనకు శక్తి ఇప్పుడున్న శక్తి మనకు చాలును అని కాలేపు చెప్తు జయంతానికి మనకు శక్తి ఇప్పుడు మనకు చాలును అని కాలేపు చెప్తున్నాడు అప్పుడు ఆ నిలబడిగా అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు ఇప్పుడు ఏమంటారు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తుండ్రు ధైరా పడుతుండ్రు వీళ్ళు మనకంటే బలవంతుడు అని చెప్తున్నారు వీళ్ళు పోయిన వారి ముఖ్యులు వా హలో వారి మీదకి పూజాల మనం వారి మీదికి పోజాలి ఎందుమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు షరికలుగా చూస్తుండీళ్ళు షరికలుగా దేవుని చేసిన కార్యం ఇన్ని ఇంకా శరీరంగా ఉన్నారు కనుక మన మనం పోజాలం వాళ్ళు ఏమంటారు వాళ్ళు మరియు వారు తమ సంచరించి చూసిన మేము సంచరించి చూసిన దేశమును గురించి దేశం గురించి ఇద్రాలతో చెడ్డ సమాచారం చెప్పి అలా ఈ ఇజ్రాయల్ తో చెడ్డా సమారం చెప్పి వాళ్ళకి ఏం చేస్తుంది కల్వరం తీసుకొచ్చినట్ట మేము సంచరించిన దేశము మేము సంచరించిన దేశము నివాసులను భక్షించే దేశము మేము సంచరించే దేశం మాకు వాళ్ళు భక్షిస్తారని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు మా కనుముడి జన్మని ఉన్నత దేవుడు అక్కడ నెఫిలీల సంబంధులైన సంబంధ ఆనాకు వంశపు నెఫిలీలను చూచితమి సూచితీ మా దృష్టికి మేము మిడతల వలె ఉంటేమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటేని వారి దృష్టిని అట్లే ఉంటే మనది అయిపోయింది దాదాపు ఇంకా ఫోర్టీన్ లో ఫైవ్ రాదు ఫోర్టీన్ లో ఫైవ్ ఇప్పుడు చూసాం మనం మోసే అహరణులు మోసేహరణు ఇస్రాయేలీల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడి మోసేహర విజయమూడి సదస్సులో సాగిల పడి అప్పుడు దేశము సంచరించి దేశం సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యహోశయు చూచిన నూనె కుమారు యహోషయు ఎప్పుడనే కుమారుడకు కాలేబును బట్టలు చిప్పుకొని బట్టలు చిప్పుకొని హలో అలి ఏమంటారు చెడ్డ సమాధం చేసి మీరు అందరూ చెడ్డ సమానం చేసి వాళ్ళ కలవరు ఒటి ఏం చేసినంట చెడ్డ సమానం వీళ్ళు ఏం చేసి బట్టలు చినుకొని ఏమంటారు అక్కడ చూడు మోసే అహరోల ఇస్రాయలీల మోసే అహరో ఇజ్రాయలీల ఇస్రాయేలీల సర్వ సమాజముతో సర్వ సమాజంతో మేము సంచరించి చూచిన దేశము ఇప్పుడు మేము సంచరించిన దేశము ఇల్లి మంచి దేశము చాలా మంచి దేశం అని చెప్తున్నాం ఇక్కడ కాలము యహోవా మన ఆనందించిన ఎడల యహోనా యహో ఎందు మన ఎందు ఆన ఇస్తారని ఆ దేశంలో మనలను చేర్చి మా దేశంలో మనకు చేర్చి యహోవా దానిని మనకిచ్చును మనకిచ్చును పాలు తేనెలు ప్రవహించు దేశము ఈ పాలు ప్రదర్శ దేశము మెట్టుకు మీరు మెట్టుకు మీరు మీద తిరగబడకుడివ మీద తిరగబడకుడి ఏం చేసినంట ఆ పెద్దలు అవర్ధ చేసి అందరికీ ఏం చేసిన కలవర వాళ్ళ ఉన్న బలం అన్ని క్షీణించి చేసినట్ట తిరుగుబాటు ఈ మొక్కులు అయితే మెట్టకు మీరు ఇప్పుడు మీరు యుహో మీద తిరుగుబాటు చేయకూడి అని అక్కడ చెప్తున్నాడు కాలేమా ఆ దేశ ప్రజలకు భయపడకూడి ఆ దేశం ప్రజలకు భయపడకూడి వారు మనకు ఆహారం అగుదరు అలా ఏమంటాడు మనం మనకు వారు ఆహారం అవుతారు మనమే తినేస్తూ మనకు ఆహారం అవుతారు ఇంకేమంటాడు వారి మీద వారి మీద నుండి తొలగిపోయాను మనం పోతే వాళ్ళ మీద ఉన్న నీడా తొలగిపోతుంది అని చెప్తున్నా యహోవ మనకు తోడై ఉన్నాడు అలాడు యుహోవ మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడు ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా అలాడు సర్వ సమాజం రాళ్ళతో గొప్పకుడుగా చూడండి ఈ ఈ దిని గొప్ప జనం ఎట్లుందంటే షరికంగా ఉంది తిరుగుబాటు చేసే జనం ఈ జనం ఎంతో చూచకలు చేసినా కానీ ఎంత మాది దేవునికి లోబడి జన లేదు దానికి ముఖ్యులు ఔద్యం బోధన ఏంటుండు కనుక చెప్పినా ఒక సప్తమైన వాకు వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు కాళ్ళిద్దర చెప్పినా అది గ్రహించే స్థితిని లేకుండా వాళ్ళు ఎట్లా వచ్చిందంట రాళ్ళతోనే సంతానికి రెడీ అయిపోయిందంట వాళ్ళు అంతగా ఏం చేసిండ్రు తిరుగుబాటు చేస్తాను వీళ్ళు పూనుకుండి వీళ్ళు చదువు ప్రత్యక్షపు గుడారంలో ప్రత్యక్ష గురంలో మహిమ ఇస్రాయేలులందరికీ కనబడి అలా దేవుడు ఏం చేస్తుందా ప్రత్యక్ష గురాల దేవుడు దిగి వచ్చినంట ఆ గుడంలో దేవుని మహిమతో దేవుడు దిగినంట అక్కడ దిగి మాట్లాడుతుండ అక్కడ చదువువ ఎన్నళ్ళ వరకు ఈ ప్రజలు యహోవ ఎన్నళ్ళకి ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదరు అలక్ష్యం చేయురు దేవుడు మాట్లాడుతున్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలు అన్నిటిని చూచి నన్ను నమ్మక ఎందురు అసలు ఎన్నో అనుమానం ఎంతో సూచికలు చేసిండు ఎంత సముద్రం పాలు చేసి ఎన్నో గొప్ప గొప్ప సూచికలు ఇంకా నమ్మలేకుండాని దేవుడు అక్కడ బాధపడుతున్న అక్కడ ఎన్నాళ్ళు నేను సహించను ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు చూసి ఎన్నో ఉన్నారని చెప్తున్నా దేవుడు అక్కడ నేను వారికి స్వాస్థం ఇయ్య బాలు స్వాస్థం ఇయ్యగులు చేత వారిని అతము చేసి వాళ్ళని అతము చేసి ఈ జనము కంటే మహాబలము ఈ జనము కంటే మహాజనము గొప్ప జనమును గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోసతో చెప్పగా మోస అక్కడ వేడుకుంటుడు అసలు అది మనవి ఉంది ఏం చేయాలా వేడుకోవాలా మోష చెప్తు నువ్వు మోస జరుగుకో ఇప్పుడు నీకంటే ఇంకో జనం బలంగా చేస్తాను నిగట నా కోపం మీద రగుతుంది నాదు ఎన్నమాట నిర్లక్ష్యం చేస్తుండో నువ్వు జరుగు అంటే మోస ఎప్పుడు మొర పెడుతున్నాడు ఇట్లా నేను మోస ఇట్లా నేను అలాగైతే ఐ గుర్తులు దాని గురించి విందురు ఐ గుర్తు వాళ్ళు గురించి హరలియా నువ్వు ఐ గుర్తు నుంచి తీసుకు వచ్చిన ఈ ప్రజలు ఐగుర్తులు ఇనుదురు వాళ్ళు అని మోస ఏం చేస్తున్నా తీసుకువచ్చిన ఈ ప్రజలు ప్రభా ఐ ఇనుదురు కదా అని చెప్తున్నావా నువ్వు నీ బలము చేత ఈ జనమును నీ బలము చేత ఈ జనమును ఐగుప్తిలో నుండి రప్పించివి కదా ఐగుప్తి నువే రప్పించి కదా నీ బలం చేత రక్షితి కదా ప్రభా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఉందరు ఈ దేశం నివాసం చెప్పి ఉంది యహోవా అను నీవు యహోవా నీవు ప్రజల మధ్యనున్నావనియు ఈ ప్రజల మధ్య ఉన్నావని అను నీవు యహో నీవు ముఖాముఖిగా కనబడిన ముఖముగా హలూయా ఇప్పుడు దేవుడు మోసతో ఆ గుళాలంలో వేడుకుంటున్నాడు అనలియ ఏం చేస్తున్నాం వేడుకుంటున్నాడు ప్రభావా అని వేడుకుంటున్నాడు అక్కడ దేవునితో మోస మాట్లాడుతుడు అక్కడ నీ మేఘము వారి మీద నిలుచుతున్నదని నీ మేఘం వారి మీద నిలుచుతున్నది కదా పగటి మేఘం ధర రాత్రి వేరే అగీతం కదా దేవా నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభములోను రాత్రి అగ్నితోను వారి ముందర నడుచుతున్నావని వారు వినియున్నారు కదా వారు విని ఉన్నారు కదా కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపిన ఎడల ఒక్క దెబ్బతో ఈ జను చంపిన ఎడల ఈ కీర్తిని గురించి వినిన జనములు ఈ కీర్తి గురించి వినిన జనులు మాన పూర్వకముగా తాను ఈ జనులకి ఇచ్చిన దేశమందు ఈ వారిని చేర్చుకు చేర్చుటకు శక్తి లేక చేర్చుకు శక్తి లేక యహోబా వారిని అరణ్యంలో సంహరించనని చెప్పుకుందరు బాబు చెప్పుకుందరు ప్రభా అని చెప్తున్నాం దీర్ఘశాంతుడును దీర్ఘశాంతును కృపాతిశయుడును కృపాతిశయుడు దేవుని ఎట్లా నిలబడితే ఎట్లా దేవుణ్ణి పొగొడుతున్నాడు దేవుణ్ణి ఎట్లా మరమపడుతు దేవుడు ఇక్కడ దోషమును అతిక్రమమును పరిహారించువాడును దోషమును అతిక్రమును పరిహించేవాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక అపరాధి నిరపరాధి ఎంచక మూడు నాలుగు తరముల వరకు మూడు నాలుగు తరములకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడవై ఉన్న ఉన్నావు కనుక నీవు చెప్పిన మాట చెప్పున నీ చెప్పిన మాట చెప్పున ప్రభు యొక్క బలము నా ప్రభు యొక్క బలమురచబడును గాకీ నా ప్రభు యొక్క బలము గనపరచును బాక అని చెప్తుంటూ పోగొడుతున్నా ఐగుప్తుల నుండి వచ్చినది మొదలుకొని ఐగుప్తులో మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహారించి ఉన్నట్లు ఈ దోష ఈ దోషం ప్రవహించినట్టు నీ కృపాతిశయమును బట్టి నీ కృపాన్ని బట్టి ప్రజల దోషమును దయచేసి క్షమించమని దయచేసి క్షమించమని వేడుకున్నాడు హోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను అలా వెంటనే ఉత్తరం మోషే నీ మాట క్షమించి విన్నాను అయితే నా తోడు అయితే నా జీవముతోడు భూమి అంతయుహోవ మహిమతో నిండుకొని ఉండును భూమి అంత యహో మహిమతో నిండుకొని ఉండును నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను ఐగుప్తు చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ మహిమని చూసిన ఈ మనుషులందరూ ఈ పది మారులు పది మార్లు నా మాట వినక వినక నన్ను పరిశోధించి తిరి పరిశోధించిరి శోధించి తిరియా కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేను ఇచ్చిన దేశమును ప్రమాణపూర్వక ఈ ఇచ్చిన దేశంలో వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునో దానిని చూడరు నా సేవకుడైన కాలేబు ఇప్పును హలో లియ చూడండి భూలోకంలో ఉన్నప్పుడు దేవుడి నీతో దిగి ఇట్లా చాలా మంచి దాసన అక్కడ అన్ని సమాన ఒక కాలేపు మంచి పేరు దేవుడు ఏం చేస్తున్న చెప్తుండ అక్కడ నా సేవకుడు కాలేబు మంచి మనసు కలిగి మనసు మంచి మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన అలా పూర్ణ మనసుతో నాకు అనుసరించిన హేతు చేత ఈ హేతు చేత ఈ కారణం చేత అతడు అతన్ని ప్రవేశ పెట్టదను పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టను అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకునను అతని సంతతి స్వాధీనపరచను మాలీలను మాలకును కణాలీలను కణాలిను ఆ లోయలో నివసించుతున్నారు ఆ లోయలో నివసిస్తున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా రేపు తిరిగి మార్గముగా అరణ్యమునకు ప్రయాణమైపోండరెను ఇక్కడ చూస్తా మన కాలపు నుంచి చూస్తున్నాం కాలపు నుంచి దేవుడు ఏం చేస్తుడు మంచి శాస్త్రం పలికినడు మోసే నుంచి పలికినడు అలా మనం చూస్తే బూలకు మోసే చెప్పిన నా మోషే సేవకుడు ఇల్లైనా నమ్మకం మంచి కదా ఆస్తులు అయితే కాలం నుంచి చెప్తాడు నుంచి చూస్తే మనం మన యోశ్వ గంధం పొందాం యోశ్వ గంధం ఫిఫ్టీన్ చాప్టర్ ఫిఫ్టీన్ లో ట్వంటీ సిక్స్ చూడు ప్రార్ సారీ కాలేబు కాలేబు కాలేబు కిరియత్సేఫరు పట్టుకొని పట్టుకొని దానిని కొల్ల పెట్టిన వానికి ఆ కుమార్తె అయిన అక్సాన్ ఇచ్చి పెళ్లి చేసేదని చెప్పగా కాలేబు సహోదరుడును కానాజు కుమారుడునైనా ఒత్నీయులు దాన్ని పట్టుకునేను గనుక అతడు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చి పెండ్లి చేసెను ్రదర్ ఇక్కడ థర్టీన్ లా చూడు బ్రదర్ ఇక్కడ చూడు మనం నైన్ చూడు బ్రదర్ ఇక్కడ యోచతు కాలం మాట్లాడడం అది ఏదన్నా ఆరు నోన్ ఏటీన్ లో ఆరో ఏరు మొదలుకొని ఫోర్టీన్ ఫోర్టీన్ సీ ఆ దినమున మోషే ఆ దినమున మోసే సమానం చేసి సమానం చేసి నీవు నా దేవుడైన యుహోవాను నా దేవుడైన యూహోవాను నిండు మనస్సుతో అనుసరించిటీవి గనుక నిండు మనసుతో అనుసరించిది కదా నీవు అడుగుపెట్టిన భూమి నువ్వు అడుగుపెట్టిన భూమి చేయముగా నీకును నీ సంతానముకును నీకును నీ సంతానంకును ఎల్లప్పుడును స్వాస్థ్యముగా ఉండున నేను ఎల్లప్పుడూ స్వాస్థంగా ఉండవనేను యహోవా చెప్పినట్లు యహో చెప్పినట్టు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఈ మోషకు ఆ మాట సెలవిచ్చినప్పుడు నుండి ఇస్రాయేలీయుల అరణ్యములో ఇజ్రాయేల్ నరంలోనూ నడిచిన ఈ నలభై ఐదు ఈ నలభై ఎనిమిది ఎనిమిది అయిందా ఇంత ఎంత ఫార్టీ ఇంత ఎయిటీ పది ఐదు ఏండ్లు తెలుగు రాజీవులుగా కాపాడి ఉన్నాడు సజ్వుడుగా నన్ను కాపాడున్నాడు దేవుడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదు వాడను అలా ఇప్పుడు ఎంత ఎయిటీ ఎనభై ఐదేండ్లు ఎయిటీ ఫైవ్ ఎనభై బ్రదర్ నాకెంతో బలము నేటి వరకు నాకు అంత బలము అలా మోసే పంపునప్పుడు ఎట్ట బలం ఉండే నాకు ఇప్పుడు నేటి వరకు ఇప్పుడు బలం ఉండే నన్ను కాలేమంటాడు మోసే పంపునప్పుడు ఎట్లా బలం ఉండను నేటి వరకు ఎట్లా బలము నా బలము తగ్గిపోలేదు అని యోషం ఉంటే అక్కడ అలా చూడండి ఇంత మంచి సాక్ష్యం తీసుకొచ్చి ఇక్కడ చూస్తే ఈ కాదీ చూస్తే చెప్తున్నావు మోసే అప్పుడు పంపించినప్పుడు నాకు ఏ బలం ఉండే అప్పుడు ఇప్పుడు నాకు అంతనే ఇప్పుడు ఇంత ఇంత ఫార్టీ ఎంత బాధ అక్కడ చదువు యుద్ధము చేయటకు యుద్ధం చేయుటకు కానీ వచ్చు పోకు కానీ ఆచిపోచుతున్నా కానీ నాకెప్పటి ఎట్లు బలం ఉన్నది ఎప్పుడెప్పుడు బలం ఉన్నది కాబట్టి ఆ దినమున కాబట్టి ఆ దినమున యహోవా సెలవిచ్చిన ఈ కొండహో చెల్లిచ్చిన ఈ కొండ ఈ కొండ ప్రదేశము నాకు దయచేయము దయచేయము అలలియోషతో చెప్తున్నాడు అలలియ అదే కాలేబమంటుడు మోషి పంపినప్పుడు ఏ బలం ఉంది నాలో బలం తక్కువ కాలేదు ఇప్పుడు అదే బలం ఉంది అంటే మన రక్షణ పొందినప్పుడు ఏ బలం అదే బలం మనం ఇంకా ఇక్కడ చెప్తున్నాం చూస్తే అంటే మనకి చూస్తే ఇక్కడ చూస్తే సరిగ్గా అక్కడ యుద్ధం ఉందే మంచి శాక్తిని తీసుకువచ్చినాడు అలా కాలే ఒక మంచి శాక్తిని తీసుకు అక్కడ ఆశీర్వాదం దీవిస్తున్నాడు చూడు ప్రేరు ఎన్న వచ్చినా లేదా అదే అదే ఇప్పుడు చెప్తుంది పద్నాలుగు చూడు పద్నాలుగు పది థర్టీన్ బారు అనాకీలను ప్రాకారం గల గొప్ప పట్టణములను థర్టీన్ ఫోర్టీన్ లో థర్టీన్ పర కుమారుడైన కాలేబు ఎఫర్నే కుమారుడైన కాలేబు దేవుడైన యహోవాను ఇదేవుడు దేవున యహోను నిండు మనసుతో అనుసరించువాడు గనుక నిన్ను మనసు అనుసవారు అతన్ని దీవించి అతన్ని దీవించి అతన్ని ఇచ్చను అలా అలూయ మన స్వాస్థం మన మన ప్రభే కదా మనకు అలా అలూయ్య చేస్తే ఇక్కడ చూస్తే మనం ఎప్పుడు మనం తగ్గింపు కాదు సేవనైనా కానీ ప్రార్థన తక్కువ కాదు ఇక్కడ దావిద్ ఒకటి చెప్తున్నా ఒక వాట నేను పూస్తా దావిద్ ఇక్కడ చెప్తాడు సెకండ్ సమయల్ సెకండ్ సమ్యర్ 22, 29 ట్వంటీ నైన్ చూడు బ్రెడ్ నాకు దీపమై ఉన్నావు అలా ఇక్కడ కాలేమంటుడు ఏమంటాడు యహువా మనకు తోడున్నావు మనకు వాళ్ళ హారం అయితేనే చెప్తున్నాడు ఇక్కడ ఏమంటాడు యహువా నాకు దీపం ఉన్నాడు అలా ఏమంటాడు దావి తండ్రి ఎహువా నాకు దీపం ఉన్నాను నడిపించి వాడే ఆయననే నాకు దీపం ఉన్నాడు అని దావిది ఇక్కడ చెప్తున్నాడు నాకు వెలుగు చేయను అలా సహాయం చేత సైన్యం జయించగను అలా ఇప్పుడు చూస్తే మనం చూస్తే మనకు యుద్ధం ఉంది దయ్యాల నుంచి సైతం నుంచి అతి యుద్ధం ఉంది మనకు పొద్దుగా సాయంత్రం ట్వంటీ మనకు యుద్ధం ఉంది అలాంటి ఆ కాలంలో నుంచి ఉండే ఇతరులు అమలు మన ఫిలిప్తులు ఎంత యుద్ధంకి వస్తుండేది ఈ కాలంలో మనం చూస్తే ఈ సైతన్ శక్తిని మన యుద్ధం ఉన్నాడు అలా ఆయన సహాయం అంటే ఆయన పరిశుద్ధాత్మ వాక్యం లో మనం నిండుగా ఉండాలా అప్పుడప్పు మనం జయించగలం ఇంకేమంటాడు అక్కడ నీ సహాయము వలన నీ సహాయం వలన నీ సహాయం చేత నేను సైన్యములను జయించును అయ్య నీ సహాయం వల్ల సైన్యం ఆ దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదు అలాగ దేవుని సహాములను పాకారం దాట సైతాన్ ఎన్ని పాకారములున్నా కానీ మనం ఏం జారా దాటిపోతామంట ప్రజలు పాకారంగా సైతాన్ పెట్టుకున్నాడు అలాగ దాన్ని ఏం జారా కూడగొట్టి ఇంకేమంటాడు ఇక్కడ దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలము యుహో వాకు నిర్మూలం ఆయన శరణొచ్చి వారందరికీ ఆయన కేడము అలాయ ఆయన శరణ వచ్చే కేరం కేరము అలాయ మనం నమ్మి బాప్తం తీసుకుంటావో ఆయనని మన కేడంగా కోటగా మనకు ఉంట అండగా ఉంటా అంటే వాక్యం చదివిస్తుంది కనుక కాల ఇవ్వమంటాడు అప్పుడు ఎప్పుడు బలం ఇప్పుడు నా కాల అని చదువు కాల నుంచి మంచి సాక్ష్యం చెప్పినాడు నిన్ను మనసుతో మంచి చెప్పిన అనే ఇచ్చి శాస్త్రం భూలోకు నోని మనం పొందుకోవాలా మన దేవుడు అక్కడికి మంచి దాసులను పేరు బిరుదు పనుకోవాలా దేవుడి చిన్న వాక్యం తీర్చుగాక శోతం విశ్వప్రభ నా దైవానికి శోతం అబ్రహ్ సాకుల దీవానికి నా ప్రభా ఈ వాక్యం ద్వారా మాట్లాడికి ఉందాలి నా కాలం నుంచి దానం చేసిన విశ్వప్రభా ఈ లేఖ మన దావి సమ్మేళన దానికి నా దైవాన్ని వీళ్ళందరూ బలవంతు చేసిండు నా దైవానికి శూతం నా దేవ మన పౌరుతులు తీమోది క్రీసందు బలవంతులు కృపౌర బలవంతుడు మంచికి శనివారం పోరాటం దేవానికి సొత్తం మేము పోరాటంలో ఉన్న కదా ప్రభా మాకు ప్రభా ఇంకా యుద్ధం నేర్పించండి నా దేవాక్యం నానా ఇంకా ప్రభా ఎదుగా మీ చేత్తో బలవంతుగా వాడుకోండి తదితన దెయ్యాల రాజ్యం కూల్చానుకో మా అందరికీ వాడుకొని మమ్మల్ని వాడుకొని చెప్పిన వాక్యం ధర ప్రభా మాకు సహాయించే మనీస్తున్నప్పుడు సమీన్ అమీన్ ప్రైజ్ లోదర్ బ్లెసింగ్ అది ఒక్క నిమిషం చేస్తారా బ్రదర్ దిలీప్ చేస్తాను అక్క కాలం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసు క్రీస్తు ప్రభ తండ్రి నీకు ఇంతవరకు తండ్రి నీ వాక్యం మీరు మాతో మాట్లాడినారు ప్రభ తండ్రి కాలేబు ఎట్లయితే ప్రభా నిండు మనసుతో ప్రభా నాయనా నైనా నిన్ను ప్రేమించిండో తండ్రి అలాంటి అనుసరించి నడుచుకున్నాడో తండ్రి మయము కూడా ఆ రీతిగా తండ్రి మా హృదయంలో మీరు ఉండాలా మా ఆలోచనల్లో మీరు ఉండాలా మా తలంపుల్లో మీరు ఉండాలా మేము క్రీస్తును ధరించుకునే వారిగా ఉండాలా ప్రభా నైనా ప్రజలు ఏ రీతిగా తండ్రి నువ్వు ఎన్నిసార్లు సెలవిచ్చినప్పటికీ వాళ్ళు నీ మాటను అలక్ష్యం చేసినారు ప్రభ నిర్లక్ష్యం నాయన నీ పట్ల వాళ్ళు కనబరిచినారు తండ్రి ను చేసిన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి కూడా ప్రభానైనా వాళ్ళు మర్చిపోయినారు తండ్రి అట్టి వారిగా మేము ఉండకుండా తండ్రి ఆయన ఆసక్తి విషయంలో మేము మాంద్యులు తండ్రి ఆత్మలో తీవ్రత కలిగి ప్రభు నిన్ను సేవించే వారిగా మేము ఉండాలా తండ్రి ప్రభానైనా వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి ప్రయాసపడమన్నాడు పౌలు తండ్రి కాబట్టే విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు వాడైన దేవుడవు నీ వైపు చూసినప్పుడే నాయన యొక్క పరుగు పందంలో మేము ముందుకు పోగలం ప్రభ అలాగే దావిధి ఏ రీతిగా అయితే ప్రభా మీ సహాయము వలన ఆయన ప్రాకారములు దాటేండు దేవా మీ సహాయము చేతనే ప్రభా సైన్యములను జయించండు తండ్రి కాబట్టి ఆయనకు మీరు ఆశ్రయంగా ఉన్నారు కేడెముగా ఉన్నారు ఆయనకి మీరు సహాయకుడిగా ఉన్నారు ప్రభా యేసు క్రీస్తు ఒకటే రీతిగా ఉన్నాడు ప్రభా కాబట్టి ఆయన నిన్న ఒకటే రీతిగా మీరు ఉన్నారు ప్రభా ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలకు తోడుగా ఉన్న దేవుడవు కాలేబు పట్ల ఉన్న దేవుడవు మోషే పట్ల ఉన్న దేవుడవు ప్రభా అలాగే నా దేవ నా తండ్రి దావిద పట్ల ఉన్న దేవుడు ఈ చివరి దినాల్లో మీరు మాకు కూడా తోడుగా ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి వాళ్ళెట్లయితే తండ్రి వారి యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని తండ్రి నీ మీద వారు ఆధారపడినాయనో ప్రభ వాళ్ళ శత్రువుల మీద విజయం పొందినరో తండ్రి అలాంటి విశ్వాసము నమ్మకము అలాంటి నిరీక్షణ ఆధారం ప్రభ నీ మీద మేము కూడా ఆధారపడి తండ్రి మేము పోరాడుతుంది శరీరులతో కాదు ఆకాశ దురాత్మల సమూహములతోటి నాయన తండ్రి కాబట్టి ఏ విషయంలో కూడా మేము భయపడకుండా తండ్రి ఈ యొక్క సర్వాంగ కవచమును మేము ధరించుకొని ప్రభాయన ప్రతి విషయంలో నీ సహాయం చేత నాయన తండ్రి ప్రతి కష్టాలను శ్రమల్ని బాధల్ని నాయన మాకు అనుకూలం ప్రతికూలమైన ప్రతి పరిస్థితులు అన్నిటిలో ప్రభా ధైర్యంగా ముందుకు పోవటకు మీరు సహాయం దయచేయండి తండ్రి ఆ రీతిగా ప్రభా నిండు మనసుతో ప్రభా నిన్ను వెతికే వారిగా సేవించే వారిగా నీ కొరకు నాయన సువార్త ప్రకటించే వారిగా మమ్మల్ని నిలబెట్టమని ప్రతి మీరు మాకు ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నారు ఇంతవరకు వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు దేవా నీకు స్తోత్రములు వందనాలు ఈ వాక్యాన్ని సాత్వికముతో స్వీకరిస్తున్నాను ప్రభా ఈ యొక్క వాక్యాన్ని నా హృదయంలోకి దేవా నాలోకి ఆహ్వానిస్తున్నా తండ్రి ఈ వాక్య ప్రకారంగా నేనేమైనా నా జీవితం ఆ రీతిగా మీకు అంగీకారంగా లేకపోతే నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నా అలాగే తండ్రి ఎవరైతే శృతి సిస్టర్ ఉన్నారో తండ్రి ఆ యొక్క గ్లాల్ అనే రాళ్ళు కరిగిపోవాలా సర్జరీ జరగకూడదని వాళ్ళు ప్రార్థించమన్నారు దేవా ఆ సిస్టర్ పట్ల మీరు కనికరించండి మీ కృప చూపించండి ఏదైతే ఆ రాళ్ళు ఉన్నాయో అవి ఏసుక్రీస్తు నామంలో కరిగిపోవును కాదు అరికాలు మొదలుకొని దేవాణ్ణి నడినెత్తు వరకు ముట్టి నడినెత్తు వరకు మీరు ఆమెను తాకి ఆమె శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి మీ రక్త ప్రోక్షణ అనుగ్రహించి ఏ అవయమును అయినా పనిచేయట్లేదో అవయవానికి సంపూర్ణమైన స్వస్థత రీస్టోరేషన్ తండ్రి ఏసుక్రీస్తున్నామంలో అనుగ్రహించి ఆమెను స్వస్థపరిచి మీ వరకు సాక్షిగా నిలబెట్టమని తండ్రి ప్రార్థిస్తున్నాము ఆమె కుటుంబంలో ఎవరైతే రక్షణ లేని వారు ఉన్నారో తండ్రి ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేని వారు ఉన్నారో తండ్రి ఎవరైతే ఆ రీతిగా ఉన్నారో వాళ్ళందరూ తండ్రి మిమ్మల్ని ఎరగాల తండ్రి మీ ద్వారా పాప క్షమాపణ పొందుకోవాలా మారు మనసు పొంది నైనా ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఆ సిస్టరు తన కుటుంబ అందరూ కలిసి నిన్ను సేవించే కుటుంబంగా మార్చమని ప్రార్థిస్తున్నాం అలాగే గిద్యోనుబాబు గురించి నాయన తండ్రి ఆ నెక్ ప్రాబ్లం గురించి ప్రార్థిస్తుండగా మీరు నాయన సర్జరీ కాకుండా తండ్రి ఆ తండ్రి గిద్యోను బాబును మీరు ముట్టండి తాకండి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ముట్టి తాకి స్వస్థపరచండి ఆ నెక్ పెయిన్ ప్రాబ్లం నుంచి సంపూర్ణమైన స్వస్థత ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక గొప్ప దేవనైనా ఆయన శరీరంలో ప్రతి అభివానికి మీ రక్త ప్రోక్షను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కుటుంబమంతానైనా నీ సేవలో వాడబడాలా కుటుంబం నీ కొరకు సాక్షులుగా ఉండాలా ధైర్యంగా నీ నీతిని నీ రాజ్యాన్ని నీ సువార్థని ప్రకటించాలా దేవ ఆయన చుట్టు ఆయన కుటుంబ సభ్యులు అందరి చుట్టూ నైనా మీ కంచి వేసి మీ కృప నాయన తండ్రి యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరము నిత్యం ఉండునన్నారు ఆ రీతిగా నీ దయ నీ కృప నీ సన్నిధి నీ కాపుదల వాళ్ళకి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నా అలాగే అనుష పాప గురించి కూడా తండ్రి నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తుండగా ఆ సిస్టర్ గొంతులో గడ్డలు ఉన్నాయని ప్రార్థించమన్నారు తండ్రి ఆపరేషన్ జరగకూడదని అని వీళ్ళు ఇక్కడ చెప్పినారు ప్రభావ కాబట్టి ఆ గొంతులో గడ్డ విషయంలో నాయన నిశ్చితం ఏమైందో ఆ రీతిగా మీరు జరిగించండి దేవ ఆ గొంతులో ఉన్న గడ్డను ప్రభ ఏసుక్రీస్తున్ నామంలో స్వస్థపరచండి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ముట్టండి తాకండి దేవ స్వస్థపరచండి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము దేవ శీఘ్రంగా ఆ సిస్టర్ కి ఏసుక్రీస్తు మీరు అనుగ్రహించండి కుటుంబం నీ సేవలో వాడబడాలా కుటుంబం నీ కొరకు సాక్షిగా ఉండాలా ధైర్యంగా నీ నీతిని నీ స్వార్థని నైనా వాళ్ళు ప్రకటించేలాగా మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే లక్ష్మమ్మ గారికి గర్భసంచలో గడ్డలు ఉన్నాయి తండ్రి మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంది ప్రభా ఆ యొక్క మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్ గురించి అలాగే గర్భసంచలో ఉన్న గడ్డల నుంచి నైనా సంపూర్ణమైన స్వస్థతనైనా ఏసుక్రీస్తున్ నామంలో తండ్రి ఆ సిస్టర్ కి శీఘ్రంగా కలుగునుగాక తండ్రి అలాగే ఆ కుటుంబాన్ని మీ రక్షణలోకి నడిపించండి కుటుంబంలో రక్షణ పొందని వారు తండ్రి ఇంకా ప్రభానైనా నిన్ను ఎరగని ప్రజలుంటే వాళ్ళందరూ ప్రభాన్ని ఎరిగి వారి పాపాలు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిత్వం పొందుటకు ఆ కుటుంబమంతా రక్షించబడుటకు తండ్రి ఆ రోజు జక్క ఇంటికి ఎట్లయితే నేడే ఇంటికి రక్షణ వచ్చిందో ప్రభా ఈ కుటుంబానికి కూడా తండ్రి మీరు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే వెంకటమ్మ సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా ఆమెకున్న చేతుల వాపు నుంచి కాలవాపు నుంచి ఆయన మీరు స్వస్థపరచండి ఎక్కడైతే చేతులకు వాపు ఉందో కాలకు వాపుందో అక్కడ సంపూర్ణమైన స్వస్థత ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక దేవ తన భర్త తాగుడు నుంచి విడుదల పొందాలా తాగుడు పట్ల ఆయనకి అసహ్యం తాగుడు పట్ల అసహ్యం కలగల ఆ యొక్క తాగుడిని ప్రేరేపిస్తున్న ఆ యొక్క చీకటి శక్తులను ఆ యొక్క ఆల్కహాల్ స్పిరిట్లను ప్రభా ఏసు క్రీస్తు దేవా వాటిని బంధించి వాటిని పాతాలంలోకి అణిచివేస్తుంది సంపూర్ణమైన విడుదల తన భర్తకు తండ్రి ఏసుక్రీస్తు నామములో కలుగును గాక కుటుంబం అంతా నైనా రక్షణ నడిపించండి కుటుంబమంతా రక్షణ పొందాలనైనా తండ్రి మీరే సహాయపడమని మీ వెలుగు ఆ కుటుంబం మీద నైనా ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే భయాన భయానే సిస్టర్ గురించి ఆమె నోటి క్యాన్సర్ తో బాధపడుతుండగాదేంటి మీరు ఆ సిస్టర్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ నోటి క్యాన్సర్ నుంచి సంపూర్ణమైన స్వస్థత ఏసుక్రీస్తు నామంలో కలుగును గాక తండ్రి అదే నోటితో స్వస్థత పొంది మీ కొరకు సాక్షిగా ఆ సిస్టర్ నిలబెట్టండి తండ్రి ఆ సిస్టర్ పట్ల నైనా మీ యొక్క తోడుగా ఉంచమని ప్రార్థిస్తాం కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలేదనైనా వాళ్ళందరూ ఏసు క్రీస్తు రక్షణ పొందాలా ప్రతి వాణి మోకాలని నామంలో వంగుతుందన్నో మిమ్మల్ని ఒప్పుకుంటుందన్నో ప్రభ ఆ కుటుంబం కూడా నీ ఎదుట మోకాలు వేసి వంగాలా ప్రభ వాళ్ళ నోటితో నీ పాపాలు వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలా నీ దగ్గర ప్రాయచిత్తం పొందాలా ప్రభ నాయన మారుమణుసు పొంది నైనా ఆ కుటుంబం కూడా రక్షణ పొందాల తండ్రి సహాయపడమని ప్రార్థిస్తున్నాం అలాగే ప్రమిళమ్మ సిస్టర్ గురించి ఆమె ఉన్న గొంతులో ఉన్న గడ్డ గురించి మేము ప్రార్థిస్తుండగా ఆ గొంతులో ఉన్న గడ్డ నుంచి సంపూర్ణమైన స్వస్థత నాయన యేసుక్రీస్తు నామంలో కలుగును గాక ఆ కుటుంబాన్ని మీరు ఆదరించండి విధవరాళ్ల పట్ల తండ్రి మీరు తోడుగా ఉంటారన్న తండ్రి ఆ రీతిగా తండ్రి ఆమెకు మీరు తోడుగా ఉండండి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాన్ని ప్రతి అక్రతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవ ఇచ్చిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డల ప్రభావం అయినా వయసునందు జ్ఞానం ఉంది మనుషుల దయందు నీ దయ ఎందు వర్ధులు మీరు సహాయం దచ్చేమని ఆ కుటుంబం రక్షణలోకి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే అభిజ్ఞం అనే చిన్న పాప గురించి తండ్రి ఆ ఫిట్స్ గురించి నరాల బలహీనత గురించి ప్రార్థిస్తుండగా ఆ ఫిట్స్ నుంచి నరాల బలహీనత నుంచి ఆ పాపకు ఏ సుక్రిస్తున్నామంలో స్వస్థత కలుగునుగా కదేవా కుటుంబంలో ఎవరైతే అయినా తండ్రి అపనమ్మకంలో అవిశ్వాసంలో ఉన్నారో తండ్రి వాళ్ళిద్ద వాళ్ళు ఆయన నీ నమ్మకంలోకి రావాలా విశ్వాసంలోకి రావాలా ఆ జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని తండ్రి ప్రార్థిస్తున్నాం అలాగే సుందర్రావు బ్రదర్ గురించి ప్రార్థిస్తుండగా లివర్ సమస్యతో బాధపడుతుండగా తండ్రి ఆయనను మీరు స్వస్థపరచండి ఆ లివర్ సమస్య నుంచి స్వస్థత ఏసుక్రీస్తు నామంలో కలుగును గాక గొప్ప దేవత అనుకున్న ప్రతి అలవాట్ల నుంచి చెడు తలంపుల నుంచి చెడు వ్యసనాల నుంచి తనను చెడుకు ప్రేరేపిస్తున్న ప్రతి చెడు ఆత్మల నుంచి సంపూర్ణమైన విడుదల ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక దేవా తండ్రిని రక్షణకు తగినట్టుగా ఆయన జీవించాలా తండ్రి మారు దయచేయండి తను చేసిన పాపాలను మీరు క్షమించి తండ్రి ప్రభ చీకటిలో ఉన్న ఆయనని ప్రభాన్ని వెలుగులోకి నైనా నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే రేణుకా సిస్టర్ గురించి ప్రార్థిస్తుండగా తండ్రి మంచిగా అరుగుదల మీరు దయచేయండి సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి ఎక్కడైతే చెయ్యి నొప్పిని వస్తుందో ఆ చెయ్యి నొప్పి నుంచి ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక నూతనమైన మీ పరిశుద్ధాత్మతో నింపి అభిషేకించి తనను మీ కొరకు సాక్షిగా నైనా సేవలో వాడుకోమని తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవి సిస్టర్ గురించి తన సర్జరీ గురించి సన్నిధిలో ప్రార్థిస్తుండగానే ఆయన మీరే ఆ సర్జరీ విషయంలో కార్యం జరిగించండి తండ్రి మీరే ఆమెని ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తన భర్తకి తండ్రి ఆ తాగు నుంచి విడుదల దయచేయండి అయితే ఆల్కహాల్ స్పిరిట్లను దేవ ఏసుక్రీస్తు నామంలో వాటిని బంధించి వాటి నుంచి సంపూర్ణమైన విడుదల తన భర్తకు ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక తన భర్త కూడా మీరు మారుమనిస్థుత ఇచ్చేయండి రక్షణలోకి తన భర్తను నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవ అలాగే సరితా సిస్టర్ గురించి ఆమె బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండగా దేవ ఆ బ్లడ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణమైన స్వస్థత ఏసుక్రీస్తు నామంలో కలుగునుగాక తండ్రి కుటుంబం రక్షణలోకి రావాలా తండ్రి ఆ రీతిగా ప్రభా ఇక శ్రమలో వారికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అలాగే లక్కీ అనే చిన్న పాపకి ఆ కాల్ బోన్ గురించి ప్రార్థిస్తుండగా మీరే ఆమెని ఆ కాల్ బోన్ గురించి ప్రార్థిస్తుండగా మీరే స్వస్థపరచం ఏసుక్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక దేవ అలాగే శివదాస్ అనే బ్రదర్ గురించి బ్లడ్ క్యాన్సర్ నుంచి ప్రార్థిస్తుండగా ఆ బ్లడ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణమైన స్వస్థత ఏసుక్రీస్తు నామంలో కలుగును గాక అలాగే హన్స్క అనే పాపరికి నైనా తండ్రి ఐషుగర్ నుంచి ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అలాగే నాగేశ్వర బ్రదర్కి నైనా ఉన్న లంగ్స్ల ప్రాబ్లం నుంచి కిడ్నీ ప్రాబ్లం నుంచి ఏసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక కుటుంబం రక్షణలోకి మీరు మడిచిమిచ్చండి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు మార్మోన్స్ దయచేయండి తండ్రి అలాగే నా విషయానికి వస్తే ప్రభ మీ సహాయమునైనా మీ కృప నాకు తోడుగా ఉంచండి చేసే పరిచర్యను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రతిదీ నీ చిత్తానుసారంగానైనా నీ చిత్తానుసారంగా ముందుకు పోవటకునైనా మీరే సహాయం దయచేది నా స్వనీతి మీద స్వబుద్ధి మీద ఆధారపడకుండా దేవా నా ప్రవర్తన అంతటి ఎందుకు నీ అధికారానికి లోబర్చుకుంటున్నా తండ్రి నీ చిత్తానుసారంగా ప్రభా నా జీవితంలో ముందుకు పోవటకు మీరు సహాయం దయచేయమని ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థిస్తున్నా అలాగే ఈ ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబు దయచేస్తున్నారని సంపూర్ణంగా మేము నమ్ముతూ నీ ఎందు విశ్వసిస్తూనైనా మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ప్రైజ్ లో ైజ్ ఫైనల్ బ్లెసింగ్ ఇవ్వండి నేను ప్రసాద్ భయానబాయి సిస్టర్ ఈ రోజు సమీకర్యో అవునా ఆ సమస్య ఇక్కడ మనకు తెలిసిన సిఎల్ఏ స్టూడెంట్ బ్రో ఉంది వాళ్ళ మమ్మీ అన్న అయితే నాకు చెప్పినండి చెప్తే ఆ రోజే తెప్పించినండి నోటీస్ అంటే నేను చెప్పిన సిటీకి తీసుకొస్తే నాకు కాల్ చెయ్యి మా చంద్రశేఖర్ సార్ ఉన్నాడు ఆయనకు తెలిసిన హాస్పిటల్ హాస్పిటల్స్ ఉన్నాయి నేను హెల్ప్ చేస్తా మీకు మా సార్ చెప్పిస్తా అంటే చెప్తా అన్నాడు మరి కాల్ చేయలేదు వాళ్ళన్న వాళ్ళు సిటీకి తీసుకొచ్చారా అని మరి ఏ హాస్పిటల్ చూపి హాస్పిటల్ చెప్పిండు అది ఐడియా లేదు నాకు మరి నేను అన్న మా సారు ఇక్కడ లేదు అక్కడ అమెరికాలో ఉండే అన్న ఇంకా రాలేదు ఇక నేను చెప్పిన మా సార్ అమెరికాలో ఉన్నాడు ఆయన రాలేదంట ఆయన ఊర్లోనే ఉన్నాడంట వాళ్ళన్న వాళ్ళే లేరంట ఒకవేళ సిటీకి వస్తే నువ్వు వస్తే చెప్పాను అన్నా అన్నాడు మళ్ళీ కాల్ చేయలేదు అయితే ఈ రోజు ఆమె చనిపోయింది ఆమె రక్షణ కూడా తీసుకోలేడు పాల్లేదు అయ్యో చే ఒక త్రీ మెంబర్స్ చేద్దాం బ్రదర్ మనము చేసినాక దిలీప్ బ్రదర్ ఫైనల్ బ్లెసింగ్స్ ఇస్తారు మనోజన సుజాతక్కస్ట్ చెప్పండి సిస్టర్ చనిపోయిందంట అక్క అదే వింటున్నా ఇప్పుడు ప్రసాద్ చెప్తుంటే అదే వాళ్ళ కోసము ఒకసారి ప్రార్థించమంటున్నారు తప్పకుండా చేద్దాం అయితే ముగ్గురం చేద్దాం అని అంటున్నాం అక్క మీరు మనోజన బ్రదర్ చేశారనమాట ఓకే పరిశుద్ధుడా మహాగనుడ సర్వశక్తి మంత్రుడమైన ఏసయ్య అన్ని కాలంలో ఎందు అన్ని స్థలంలో ఎందు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో నా తండ్రి ప్రభ నువ్వు ఎంతో గొప్ప కార్యం తండ్రి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నావు రక్షణ పొందుటకు ప్రభా సమయం ఇస్తున్నావు ప్రభా సమయం సద్వినియోగపరుచుకున్నట్టుకు ప్రభా అవకాశంలను ఇస్తున్నావు అయితే నాన్న చాలా మంది ప్రభా యొక్క దూరం అయిపోతున్నారు దేవన తండ్రిని యొక్క కృపలో నుంచి ప్రభా మారి అబిడ్లు తొలగిపోతున్నారు నాయన అలా విధంగా మేము భయానభ సిస్టర్ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి విషయంలో మీరు గొప్ప కార్యం జరిగించాలని మేము మురపెట్టుకుంటున్నాం కానీ ప్రభ మరి మీ చిత్తం ఏమైనదో మాకు తెలియదు కనుక ఆ బిడ్డ మంచి కొరకు ప్రభ మీరు ఏది చేసినా కూడా ఆ కుటుంబం కొరకు మీరు చేసినారు నాయన అతను అయితే ఆ రక్షణ కలగ చేయండి నాయన బిడ్డలందరూ రక్షణకు దూరంగా ఉన్నారు ప్రభ ఆ బిడ్డల కుటుంబంలో నా తండ్రి ఆదరణ కలగ చేయండి ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి ప్రభ న తండ్రి వాక్కును పంపండి ఆ యొక్క రక్షణ కార్యం జలిగించండి ప్రభ నతండి విశ్వాసంలో సాగుటకు ప్రభ నాత మార్గంను మీరు అక్కడ తెరవమని ప్రార్థిస్తున్నాం నాయన అంధకార మంత్రచ్చ ఇక్కడ దురాత్మ సమూహాలు ఏసు శక్తి కలి నామలు కాలిపోవును కాక ప్రభాన తండ్రి ఆ బిడ్డ యొక్క ఇంట్లో నా తండ్రి ప్రభ మీరు కార్యాలు జరిగించండి ఇక మీద ప్రభాన తండ్రిని యొక్క రక్షణ సువార్తను వినిటకు వాళ్ళ హృదయంలో తెరవండి నాయన ప్రభా అశుద్ధాత్మ కార్యం అక్కడ జరిగించి ఘనత మహిమ ప్రభావంలో పొందుకొని మన ఏసయ్య శక్తి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అక్కడ అన్న మనోజన చేయాలన్న ప్రార్థన వినబడుతుంది అస అన్న ఇప్పుడు వినబడుతుందన్న ఓకే మీట్ లో ఉండదు సార్ అన్న ప్రయత్న చనిపోయిన చూదు మే సుప్రభ నా దివ్వ మన తని మన టైం వచ్చింది నా దివ్వ అని ఆమె ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది సుప్రభ ఇడబోయే కుటుంబంకు ఓదార్చి శాంతి సంవాధానం దయచండి యేశుప్రభ వాళ్ళకి రక్షణ దీని వాళ్ళ కోపం క్షమించండి నాది ఆ దుఃఖం తొలగించి ఉల్లాస వస్త్రం ధరింపే చేయండి నాది మీరు సంచరించి నాది ప్రతి ఒక్క సమయం ఉంది యేశప్రభ మరి తన యేసప్రభ ఆ వెళ్ళిపోయిన కనుక ఈ కుటుంబం ప్రభావ రక్షణ పొందారా వాపశమ వేసుకునే వాపసం పొందారా ఆ కుటుంబం రక్షణ కలిగించి మీ సంచరించి మీ ఆదరణ మీ వాళ్ళు పరిచయం మనీస్తున్నారు అన్న థ్యాంక్ యూ అన్నా దిలీప్ బ్రదర్ ప్రెజ్లో బ్రదర్ ప్రెజ్లో బ్రదర్ బ్రదర్ సిస్టర్ కోసం ప్రార్థించారా వాళ్ళ కుటుంబం అంతా దేవుడు పరిచితుంది గొప్ప దేవ కృప కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ఇదిగో నా తండ్రి పయైన భాయి సిస్టర్ గురించి తండ్రి మేము ప్రార్థిస్తుండగా ఆయన తండ్రి మీ అందు నిద్రించింది ప్రభానాయన తండ్రి ఆమె ఆత్మ మీ సన్నిధికి చేరిందని మేము నమ్ముతున్నాం ప్రభానాయన ఇదిగో ప్రభా ఆ కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి అయినా వాళ్ళు ఎంతో దుఃఖంలో ఉన్నారు ప్రభాన ఆయన ధన్యులు వారు వేదార్చపడగలన్నారు నీ యొక్క ఆదరణ నీ యొక్క ఓదార్పునైనా ఆ కుటుంబానికి దయచేయండి తండ్రి ఆమెను కోల్పోయిన నోటు ప్రభ ఆ కుటుంబానికి మీరు తీర్చండి దేవా ఆ కుటుంబం పక్షాన నండి వారికి ఏది అవసరమో అక్రతుందో ప్రభ ప్రతిదీ మీ మహిమ స్వర్యంలో తీర్చండి కుటుంబంలో ఎవరైతే ఇంకా తండ్రి రక్షణ లేని వారు ఉన్నారో తండ్రి వారిని మీ రక్షణలోకి నడిపించండి దేవ ఈ భయంకరమైన శ్రమలో తండ్రి ఆ కుటుంబానికి తండ్రి మీ తోడు దయచేయండి మీ సన్నిధి వారికి దయచేయండి ప్రభ వాళ్ళకి ప్రభ ఈ బాధ నుంచి తండ్రి మీరు విడుదల దయచేసి ప్రభ ఇక మీదట ఆ కుటుంబంలో ప్రభ ప్రతిదీ మీరు వాళ్ళకి యజమానుడిగా ఉండి ముందుకు నడిపించమని ప్రభ ఎవరైతే ప్రభునైనా ఆ కుటుంబంలోనైనా తండ్రి వాళ్ళు కోల్పోయిన బాధల్లో ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ ప్రభానైనా మీ సన్నిధికి అప్పగిస్తున్నాం ప్రభ వాళ్ళ పట్లనైనా మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఆత్మ కూడా తండ్రి మీ సన్నిధికి చేర్చుకున్నారని మేము నమ్ముతున్నాం ప్రభ దాన్ని దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఆ రీతిగా తండ్రి ఈ యొక్క సిస్టర్ పట్ల ప్రభా నైనా నీ చిత్తము తండ్రి మేము ప్రార్థించినప్పటికీ ఆమె ఎందు నిద్రించిందంటే తండ్రి మా ఆలోచనలు కాదు మా తలంపులు ప్రభా నీ చిత్తమునైనా మా తలంపులు వంటివి కాదన్నా మా ఆలోచన ఆలోచన కాదన్నా ప్రయన కాబట్టి ఆమె పట్ల నైనా మీ చిత్తము నెరవేర్చుకున్నారని మేము నమ్ముతున్నాం దేవా అలాగే దేవా నీకు స్తోత్రములు వందనాలు తండ్రి నాయన ఆ కుటుంబానికి ఆదరణ దయచేసిమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్నాం మనకి అలాగే ఎవరి గురించి అయితే ప్రార్థించినామో అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా ఈరోజు ప్రభు నన్ను నిర్మించిన బయన భాయి ఆ యొక్క సిస్టర్ గారికి వారి కుటుంబ సభ్యులకి కృప కనికరము సమాధానము నడిపింపు ఆదరణ సహాయము సహకారం మనందరికీ తోటాకాలం మనకి తోడుగా ఉండి నడిపించిన దాకా ప్రైజ్ ప్రైజ్ లో